అరవై నాలుగు ఎక్కడన్నారో సురలు ఎవ్వరు భూమికి దిక్కోతుక్కులబడ జీవుడు దుండగీల చేతను ఆశలని ఎడి వెర్రీ అంగడి వెంటాదిప్పేం దోషిలోగ్గించ దైన్యము దొరలెదుట ఈశులనా కలివిషమేమైనా దినిపించేం గాసిబడేం జీవుడిది కన్నవారిచేతను గడు గోపపు భూతము కాయమెల్లా మరపించే వడి అజ్ఞానపుటేరు వరతగొట్టే నడుమ రాపపు చొక్కు నరకపు గుంటరోషే గడు సాయజీవుడిది కన్నవారిచేతను భవము సంసారపు బందెల దొడ్డి తగిలి ఇంద్రియపు తాళ్ళు తామెనగట్టే ఇవల శ్రీ వెంకటేశుడింతలో దిక్కగా చెం కబడువాశ్యం జీవుడు కన్నవారి చేతను